ఎంత చదివి చూచిన నీతడే ఘనముగాక ఎంతయు నేలేటి దైవమిక వేరే కలరా మొదల జగములకు మూలమైన వాడు తుద ప్రళయము నాడు తోచేవాడు కదిసి నడుమ నిండి కలిగి ఉండెడివాడు మదన కాక మరి వేరే కలరా పరమాణువైన ్రహ్మాండమైనవాడు సురలకు నరులకు చోటైనవాడు పరమైనవాడు ప్రపంచమైనవాడు హరి ఒక్కడే కాక అవ్వలను గలరా పుట్టుగులైనవాడు భోగమోక్షాలైనవాడు ఎట్టనెదురలోనను ఇన్నిటివాడు గట్టిగా శ్రీవేంకటాద్రి దేవి తోడి పట్టపు దేవుడే కాక పరులిక గలరా